నూట తొంభై తొమ్మిదవ మోపు మోయనే కాని మూలుగ లేదు శ్రీపతి మా పాటులివి చిత్తగించవయ్యా మనసెంతైనా కద్దు మాయలల్లా చింతించ చొనిపి విరక్తికైతే చోటులేదు తను వెంతైనా కద్దు దప్పికి నా కటికిని యనసి విజ్ఞానమున గెడలేదు మోపు మోయనే కాని మూలుగ పొద్దులేదు శ్రీపతి మా పాటులివి చిత్తగించవయ్యా నాకెంతైనా కద్దు నాన్ల శుద్ధులు చెప్ప తాలిమి గోవిందాయన తావులేదు కాలమెంతైనా కద్దు కర్మములే పచరింప వేళమె సంకీర్తనకు వేళలేదు మోపు మోయనే కాని మూలుగ పొద్దులేదు శ్రీపతి మా పాటులివి చిత్తగించవయ్యా బలిమెంతైనా కద్దు పాపములు సేయగా చలపట్టి పుణ్యాలకు సత్వలేదు యలమి శ్రీ వెంకటేశిగో నీ మాయ నీవే తెలిపినప్పుడే కాని తెగువలేదు యలమి నీ మాయ తెలిపినప్పుడే కాని తెగువలేదు మోపు మోయనే కాని మూలుగ లేదు శ్రీపతి మా పాటులివి చిత్తగించవయ్యా